అహం గురించి ఉండే జ్ఞానం యొక్క మహిమటికి బంధమైనా అంతే మోక్షమైనా అంటే మీరు అహం గురించి తెలుసుకోవడంలో అది ఆత్మస్వరూపంగా తెలుసుకుంటున్నాడు తప్పుగా తెలుసుకున్నాడు బద్ధుడయ్యాడు అనే తప్ప తెలుసుకోవడం మాత్రం సమానం ఏదో న్యూస్ పేపర్ చదివినట్టుగా తెలుసుకుంటున్నాడా లేదు తన స్వరూపంగా తెలుసుకుంటున్నాడు నేను తండ్రిని ఆ ఉత్తరం చదివినట్టే ఇంకా నేను తండ్రిని అది న్యూస్ పేపర్ చదివినట్టు కాదండి దాన్ని అవగతి అంట ఎప్పుడైనా అవగతి ఇప్పుడు ఫలానా వార్త వచ్చింది అంటే అది అది మీరు అయిపోరు చదివినంత మాత్రాన్ని మీరు అయిపోరు కానీ అవగతి కనుక వస్తే అది మీరైపోతారు నేను సర్వాత్ నేను సర్వాత్మస్వరూపుడు శుద్ధ ఆకాశము అంటే జ్ఞానస్వరూపుడును అని తెలుసుకుంటాడు అలా అనుకోడు అలా తెలుసుకుంటాడు తెలుసుకుని అలా ఆకాశము అంటే జ్ఞానస్వరూపుడుగా నిలిచిపోతాడు బ్రహ్మవేద బ్రహ్మ ఇవ భవతి తద్భూత సంత అదే అయిపోతారు అదే అయిపోతారు రైతుల పూలపక్షం మీరు ఎప్పుడైనా విన్నారా రైతుల పూలపక్షం ఏంటో తెలుసినా ఏమండి వీళ్ళు ఇలా చెప్తారు ఈ అభ్యతలు వీళ్ళకి బుర్రలేదు ఘటాన్ని మీరు తెలుసుకుంటే మీరు ఘటం అయిపోతారా ఎవరుగా సపోజ్ ఒక మహారాజు ఉన్నాడు అక్కడ ఆయన ఇది పూర్వపక్షం వాళ్ళని అంటే ఇంకో పూర్వపక్షంలో ఇంకొక బెటర్ దృష్టాంతం అనమాట ఘటం జడం కదా జడ దృష్టాంతంలో కొట్టి పరచాడు మనం ఇంక ఇప్పుడు చేతన ఆయన మహారాజు తెలుసుకుంటాడు మహారాజు అయిపోతాడా ఇది అంత గొప్ప దృష్టాంతం చెప్పాడం అని విన్నవాళ్ళందరూ తలను పలికిస్తూ ఉంటారు ఈ ద్వైత శాస్త్రాలు ఇలాగే ఉంటారు చాలా స్థూలంగా పై పై తప్ప లోతుల్లోకి వెళ్ళే పనే లేదు తద్భుత బ్రహ్మను తెలుసుకున్నాడు అంటే బ్రహ్మైపోతాడు తన స్వరూపము ఆకాశము అంటే జ్ఞానము బ్రహ్మంటే అర్థం అది బ్రహ్మంటే ఒక పెద్ద బండరాయనుకున్నారు ఆకాశము అంటే జ్ఞానము జ్ఞానైనా ఆకాశ కలిపేనా అది బ్రహ్మ అంటే అది నా స్వరూపం అది అని తెలుసుకుంటే అది అయిపోయి ఉంటాడంటే దర్ ఇస్ నో అదర్ వే ఆఫ్ నోయింగ్ ఇట్ దర్ ఇస్ ది ఓన్లీ వే ఆఫ్ నోయింగ్ ఇట్ సో తద్భూత సంత అయిపోయి ఇప్పుడు నమస్కారం చేస్తున్నాము బహువచనం కదా నమస్కూర్మ తస్మై పదాయ సో ఆ పదము కొరకు ఇప్పుడు కూడా నమస్కారం చేసినప్పుడు చతుర్థ విభక్తి వస్తుంది సంస్కృతంలో అది రూల్ అది గ్రామరు కాబట్టి ఆ పదము కొరకు అంచేతనే నేను తెలుగులో ఆ పదమునకు నమస్కారం అని నేను అన్నా ఆ పదము కొరకు నమస్కారం సో విభక్తి స్పష్టంగా ఇప్పుడు మేము చిన్నప్పుడు సంస్కృతి రోజులు ఇవన్నీ గట్టిగా పట్టుకుంటుంది విభక్తి జ్ఞానము అంట విభక్తి జ్ఞానం సో ఒకసారి ఇప్పుడు మీరు నేనైనా చూసి భయపడ్డారనుకోండి మీరు ఏ విభక్తి వాడతారు నేను పంచమీ విభక్తి వాడతాను ఎప్పుడో పంచమే భేత్రార్థానం భయహేతు అని సూత్రం సో పెద్ద పులికి భయపడ్డాడు అని నేను అందరూ అలా అంటారు అందరూ అంటే సంస్కృతం చదువుకోవడం వాళ్ళు లోకంలో అలా అంటారు అదే వీడు పెద్ద పులికి భయపడిపోయాడు రా వాడికి గొంగలీ భయంరా అంటే పద్మావిభక్తి పురుక్కి భయపడతాడ్రా అంటే షష్ఠీ విభక్తి పంచమీ విభక్తి పెద్ద పులి వలన భయపడు వలన సో విభక్తి జ్ఞానం ఉంటాయి ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ టీవీలో చెప్పి వాళ్ళు కొంతమంది వస్తారు సంస్కృత శ్లోకాలు అవి చెప్తారు అయితే మంత్రాలు ఉపనిషత్ మంత్రాలు సంస్కృత శ్లోకాలు చెప్తారు ఎంత దుఃఖం ఏమిటంటే వాళ్ళకి విభక్తి జ్ఞానం లేదు దట్ ఈస్ ది నిస్వార్థ విభక్తి జ్ఞానం ఉండద్దండి విభక్తి జ్ఞానం లేకుండగా మీరేమో మంత్రాలను అలా చెప్పేస్తారంటే సో నా సుదాసి నో నో సుదాసి తదా నీమ్మని నా సదీయ సూక్తం ఉంది అది మొదలుపెట్టి చెప్పేస్తూ విభక్తి జ్ఞానం లేకుండగా ఎలా చెప్తారది అది అయినా చెప్పేస్తారు అదే ఆశ్చర్యం సో నేను ఇవే ఇదంతా దైగ్రేషను నమస్క మేము నమస్కారము చేస్తున్నాము తస్మై పదాయ ఆ పదము కొరకు నమస్కారము సో అది తానే ఉంది నమస్కారం ఓ శ్లోకం ఒకటి ఉంది తుభ్యం మహ్యమనంతా మహ్యం తుభ్యం చిదాత్మనే నమో మహ్యం పరేశాయ నమస్తుభ్యం శివాయ అది శ్లోకం చేస్తారా అర్థం ఏంటంటే తుభ్యం మహ్యం అనంతయ అనంతుడు నువ్వే కాదయా నేను కూడా కాబట్టి నమస్కారము ఎవరికి నీకు నాకు కూడాను మహ్యం తుభ్యం చిదాత్మనే నేను చిదాత్మకును చిత్స్వరూపు చైతన్య స్వరూపుడు నువ్వు అదే కాబట్టి నీకు నాకు నీవే అయిన నాకు నేనే అయిన నీకు నమస్కారం నీ కొరకు నీకు కదా నీ కొరకు నమో మహ్యం పరేశాయ నేను పరమేశ్వరం పరేశ అంటే పరమేశ్వరం అర్థం ఈశాన్న ఒకటే పరాన్న పరమాన్న ఒకటే పరమేశ్వర అనేదాన్ని షార్ట్ ఫలము పరేశ నేను పరేషున్న నాకు నమస్కారము నీవు శివుడు నీకు నమస్కారం అని శ్లోకం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనిషి దేవుణ్ణి పూజిస్తున్నాడంటే ఆత్మస్వరూపంగా ఉన్న దేవుణ్ణే పూజిస్తూ తెలిసి కానీ తెలియక కానీ తెలిసి పూజిస్తే మంచిది తెలియక పూజించినా మీరు పూజించే దేవుడు ఆత్మస్వరూపంగానే ఉంటాడు మీరు ఎవరైతే దేవుడు అనుకుంటున్నారో పూజ చేసే సందర్భంలో ఆ దేవుడు మీరే ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తారు దేనికోసం ఆయన వరములను ఇస్తాడు కనుక ఆ వరములు ఆయన ఎలా ఇస్తాడో తెలిసినా మీ హృదయంలో ఆత్మరూపంగా ఉండి ఇస్తాడు ఏంటి ఈ రహస్యం ఒకటి ఉంది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను అదేమిటంటే మీకు అన్ని బ్లెస్సింగ్స్ ఆత్మస్వరూపం నుంచే వస్తాయి బయట నుంచి ఏ బ్లెస్సింగు రాదు ఎందుకంటే బయట జడం జడ ప్రపంచం మిమ్మల్ని ఏం బ్లెస్ చేస్తుంది మీరు చేతనలో ఉండగా తర్వాత మిథ్య మిథ్య సత్యాన్ని ఏం బ్లస్ చేస్తుంది జడం చేతనాన్ని ఏం బ్లెస్ చేస్తుంది చేతనమే చేతనాన్ని బ్లెస్ చేస్తుంది చేతనమే జడాన్ని కూడా బ్లెస్ చేస్తుంది కాబట్టి ఆల్ బ్లెస్సింగ్స్ కమ్ ఫ్రమ్ విత్ ఎన్ వితౌట్ వచ్చి బ్లెస్సింగ్స్ ఏముండవు అలాగే అనుకోవడం కాబట్టి ఆనందం వచ్చినా అనుగ్రహం వచ్చినా నీటిలో నుంచి అడుగు నుంచి నీళ్ళు వస్తాయి పై నుంచి అడుగు నుంచి వస్తాయి ఆనందం వచ్చినా అనుగ్రహం వచ్చినా ఏదొచ్చినా ఆత్మస్వరూపం నుంచే వచ్చింది అవ్యవహార్యమీ వ్యవహార గోచరతామాపాద్య నమస్కూ నమస్కారం చేయాలంటే వ్యవహారం నమస్కారం గురువులకు శిష్యుడు నమస్కరించుకున్నాడు అదొక వ్యవహారం మోక్షశాస్త్రం వ్యవహారం లోక వ్యవహారం మొత్తానికి ఏదో వ్యవహారం వ్యవహారము అన్నదానికి డెఫినెషన్ ఒకటి ఉంది అదేమిటంటే శత్రుమిత్ర భేదము ప్రియ అప్రియ భేదము మంచి చెడు భేదము ధర్మ అధర్మ భేదము క్రియ ఇప్పుడు మంచి చెడు అంటే వారి స్వభావానికి మంచి చెడు అంటారు క్రియ దగ్గరికి వచ్చేప్పటికీ ధర్మము అధర్మము అంటారు భేదము ఈ భేదానికే వ్యవహారము అని పేరు కాబట్టి ఇప్పుడు నేను నమస్కారం చేస్తున్నాను అంటే ఆయన దేవుడు నేను భక్తులను ఆయన గురువు నేను శిష్యుడను ఏదో ఒక వ్యవహార భేదం ఉంటుంది కదా ఆ వ్యవహారం లేదు ఆత్మస్వరూపంలో ఆత్మస్వరూపము అవ్యవహారీయము అది మంత్రంలోనే వచ్చింది ఏడో మంత్రంలో ఏడో మంత్రం ఉంది అది ఫైనల్ ఆ మంత్రం ఏడో మంత్రం అది నీకు గుర్తు లేదా డిటేడో నాకు గుర్తు లేదు మొత్తం మంత్రం నా అంత ప్రజ్ఞన్న బహిష్ప్రజ్ఞమ్మ మొదలవుతుంది అది ఏడో మంత్రం సో అది దా ఎక్కడ మంత్రం ఇలా ఉంది అమాత్ర చతుక్థ అవ్యవహార్య ప్రపంచోపశమ శివ అద్వైత అని ఉంది మీకు ఉపనిషత్తులలో ఎక్కడైనా అద్వైత అనేనా ఉంటుంది లేకపోతే ద్వైతం ఇవా అనే ఉంటుంది ద్వైతం అనే మాట వచ్చిందంటే ఇవా ఉంటుంది ద్వైతమివ పశ్యేత్ అని ఇలా సరే అది మళ్ళీ దైగ్రషమే కాబట్టి అక్కడ అవ్యవహార్యం అని ఉంది ఆ మంత్రంలో ఆ మాటే వాడుతున్నారు ఆత్మస్వరూపము వ్యవహార గోచరము కాదు అక్కడికి భక్తి అనే వ్యవహారం చేయటానికి కూడా మీకు ఎత్కించ భేదం ఉండాలి ఇక్కడ భేదమేమీ లేకపోతే వ్యవహార కాదు కదా మన నమస్కారం కూడా వ్యవహారమే కాదు నమస్కారం ఎలా చేస్తున్నారు అంటే వ్యవహార గోచరము కాకుండా వ్యవహారమును వ్యవహార గోచరము అనే లక్షణాన్ని దాని మీద ఆరోపించి నమస్కారం చేయటం కోసం ఆరోపించి ఆత్మస్వరూపుడైన పరమేశ్వరుని కొరకు నమస్కారం దీనే అభేద గర్భ నమస్కారము అంట దాని గర్భంలో అభేదం ఉంటుంది పైన చూసినప్పుడు వ్యవహార రూపంగా భేదాన్ని కల్పించి కల్పిత భేదాన్ని పురస్కరించుకుని నమస్కారము చేస్తున్నాము సో ఎలాగంటే కల్పిత భేద కల్పితం ద్వైతం అద్వైతాదీ సుందరం అని ఒక చోటే ఎవడో చెప్పారు కల్పితమైన ద్వైతము అద్వైతం కంటే సో ఆత్మ ఆత్మపూర్ణము అని అలాగా ఉండి ఒక సందర్భం పూర్ణమైన ఆత్మస్వరూపణమైన నాకు నేనే నమస్కరిస్తున్నాను అన్నప్పుడు అక్కడ కల్పిత ద్వైతం కాబట్టి కల్పిత ద్వైతాన్ని స్వీకరిస్తా అది కల్పన అని తెలిసి ఉన్నంత వరకు రైతాన్ని స్వీకరిస్తారు కాబట్టి వ్యవహార గోచరముగా దానిని కల్పించుకుని నమస్కారం చేస్తున్నాము ఇక యథాబలం యథాశక్తి వ్యర్థ ఇప్పుడు యథాశక్తి అంటే అర్థం ఏమిటి కర్మ పూజ అనుకోండి పువ్వులతో పూజ మరి ఎన్ని పువ్వులతో చేస్తారు అంటే యథాశక్తి దక్షిణిచ్చే సందర్భంలో ఎంత దక్షిణిస్తారు యథాశక్తి మరి ఇక్కడ ఆత్మస్వరూపుడైన పరమేశ్వరుడికి నమస్కారం చేసేప్పుడు ఏమిటి యథాశక్తి అనే మాట అర్థమేం లేదు కాబట్టి విత్ ఆల్ మై బీయింగ్ అని అర్థం నా పూర్ణ సత్తతో ఎందుకంటే ధనమిచ్చినా పువ్వులను సమర్పించినా అవి మీకంటే భిన్నంగానే ఉంటాయి దేహంతో నమస్కారం చేసినా అది దేహం కూడా భిన్నమే దేహము మనస్సు వాటికి మూలంలో ఉన్నటువంటి ఆత్మ సత్త దా విత్ ఆల్ అఫ్ ఇట్ నా పూర్ణ స్వరూపంతో నా పూర్ణ స్వరూపాన్ని నీకు సమర్పించి ఇదిగో నమస్కారం చేస్తున్నాను అని యథాబలం అంటే అది యథాశక్తి శంకర్లు చాలా భాగాలు వ్యాఖ్యానం చేశారు విత్ ఆల్ మై బీయింగ్ అని అర్థం అంటే ఇక్కడ టీకాకారులు అంటారు పరమార్థత వ్యవహారం లేకుండా పరమార్థతత్వం ముందు వ్యవహారం లేకుండా మాయాశక్తిని అనుసరించి వ్యవహార గోచరత్వమును కల్పించి పరికల్ప్య కల్ కల్పించే అంటే సమారోప్య ఆరోపించి దాని ఎందు నమస్కార క్రియ తస్మిన్ ప్రయోజనవశాత్ ఆశ్రత ఆ ప్రయోజనాన్ని అనుసరించి ప్రయోజనం అంత గొప్ప దిశుమా అని చెప్పడము స్థుతి ప్రయోజనము ఆ ప్రయోజనాన్ని ఆశ్రయించి ఈ రకమైనటువంటి వ్యవహారమును ఆరోపించి నమస్కారం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు నమస్కారం ఇంత మాండిత్యం చదివి ఇప్పుడు నమస్కారం చేస్తున్నారు అంటే అది అలా భేదం అట్టపెట్టేస్తే అందులో నమస్కారము అన్నది చతుర్థి విభక్తి వస్తుంది సంప్రదాన సో నమస్వస్తి స్వాహ స్వధాలం ఓష్యోగాచ్చ అనే సూత్రం చేత దానికి సంప్రధాన సంజ్ఞ ఇచ్చారు ఎలాగంటే దేవత కొరకు నమస్కారం చేస్తున్నాడు వీడు వేరు దేవత వేరు అనే ఒక అర్థము ఆ భేదము చాలా స్ఫుటంగా అక్కడ కనపడే అవకాశం ఉన్నది కనుక దాన్ని ఇంత గట్టిగా చెప్పాల్సి వచ్చింది అజమపి జయోగం ప్రాపదైశ్వర్యోగా అగతిచగ గతిమత్తాం ప్రాపదేకం హియనేకం వివిధ విషయ ధర్మగ్రాహిముద్ధేక్షణా ప్రణత భయ విహంతృ బ్రహ్మయత్తన్నతోస్మి చందరభత్వాలు చెప్తే రచయిన ఆయన స్తోత్రాలు అంచేతనే ఏదైనా ఒక స్తోత్రం చూపించి శంకరాచార్య కొరతం అని ఉంటే మేము అంటాం పెద్ద ఈ శంకరాచార్యులు అసలు అసలు కాదని మా చిన్నప్పుడు బృహత్ స్తోత్ర రత్నాకరముని మావిళ్ళ రామస్వామి శాస్త్రి గారు పబ్లికేషన్ ఒకటి ఉండేది బృహత్ స్తోత్ర రత్నాకరము అన్ని రకాల స్తోత్రాలు దాంట్లో సంకలనం చేసి పబ్లిష్ చేసి పెట్టేవారు దాన్ని మేము పారాయణ చేస్తూ ఉండేవాళ్ళు ఈ మూడు జామంలో చదివేస్తూ ఉన్నాం సంస్కృతంలో ఉంటుంది సంస్కృతం బాగా అలవాటైతే ఇంకా సమస్య ఉంది మధ్య మధ్యలో ఇది శ్రీ శంకరాచార్య కృతం మన కనపడడం వెంటనే మహోత్సాహం కలిగేది కలిగే ఒకసారి ఇలాగే సుబ్రహస్ గారితో శంకరాచార్యులు వచ్చిన స్తోత్రం అండి అంటే చూడాల అన్నింటికి అలాగే ఉంటుందమ్మా ముందు కొంచెం కంగారు పడిపోకూడదు అలాగా చాలామంది శంకరాచార్యులు అదేదో చూసుకుని మనం ఉండాలి అని ఓహో అలాగా ఇదో లింగాష్టకం ఏదో ఉంటుంది ఇది శ్రీ శంకరాచార్య కృతం లింగాష్టకం సమాప్తం అనుకుంటుంది లాగా ప్రతిదానికి ఆశంకర్లు కాదు ఎలా చెప్పగలరు ఎలా చెప్పగలరంటే ఈ కనా ఇప్పుడు ఏదైనా స్వీట్ తిని ఏదైనా స్వీట్ పెట్టారనుకోండి ఇది పుల్లారెడ్డి స్వీట్ అంటే ఓహోలాగా అని నోట్లో వేసుకుని అబ్బాయి అయ్యి ఉండదండి ఇది పుల్లారెడ్డి స్వీట్ అయ్యి ఉండదు అని చెప్పచ్చు కదా ఆ లేదా మీరు చెప్పలేదనుకోండి స్వీట్ ఇచ్చారు మీరేమీ చెప్పలేదు మీరు పులారెడ్డి స్వీట్ అయ్యామండి అని చెప్పచ్చు సో అలాగే శ్లోకాలు కూడా అలా ఉన్నాయి ఈ శ్లోకం ఎంత మధురమైన శ్లోకం అంటే అంత గంభీరమైన మధురమైన శ్లోకం నాకు సంస్కృత సాహిత్యంలో వేదాంత సాహిత్యంలో ఎట్లాగ అలాంటి శ్లోకం సో బ్రహ్మయత్తం మతోస్మి ఆ పరబ్రహ్మ ఏది గలదో అంటే సర్వ జగదధిష్టానమైనటువంటి పరబ్రహ్మ ఆత్మస్వరూపం కంటే భిన్నము కానీ పరబ్రహ్మ ఏది గలదో దానికి నతోస్మి నతహా అస్మి అంటే అర్థం ఎంత తెలుసు అండి ఐ రిమైన్ శాల్యూటెడ్ నమస్కారం చేస్తూ అలా నమస్కరిస్తూనే ఉండి ఉండిపోతున్నాను ఇంకా నమస్కారం చేస్తూనే ఉండి కూడా అలా నమస్కారం చేస్తూ ఉండిపోతున్నాను అంటే ఆ నమస్కార క్రియ అంతం కాదు ఇంకా ఐ రిమైన్ శాల్యూటెడ్ అంటే ఆత్మతత్వం గుర్తొచ్చినప్పుడల్లా ఆనందంతో నమస్కారం చేస్తూనే ఉండిపోతాను అలాగే ఈశ్వరుణ్ణి అహమంశంలో దర్శించాలి ఎప్పటికీ ఇదమంశంలోనే కాదు ఎప్పటికీ వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా కాదు ఎప్పటికైనా వెంకటేశ్వర స్వామిని అహమంశంలో దర్శించాలి అది ప్రోగ్రెస్ అది సాక్షాత్కారం బ్రహ్మయత్వం ఆ బ్రహ్మ ఎత్తిది ప్రణత భయ విహంతృ నమస్కరించు వారి యొక్క భయమును పోగొట్టును అంటే దేవుడు భయాన్ని పోగొట్టాలి దేవుడికి మనం నమస్కారం పెట్టినందుకు పూజ చేసినందుకు ప్రయోజనం ఏమిటంటే భయాన్ని పోగొట్టాలి అంతేగాని భయాన్ని అలాగే పెట్టి ఏవో సంపదలు ఇచ్చాడు లేకపోతే ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు ఎందుకు అవన్నీ భయం అట్టి పెట్టి ఈ సంపదలన్నీ ఇస్తే ఉపయోగం నాకు డైమండ్ నెక్లెస్ ఇవ్వని కోరారనుకోండి మీరు దేవుడు ఇచ్చేశాడు అనుకోండి ఏమైంది ఇప్పుడు భయం ఎక్కువ కాబట్టి దేవుడు ఊరికే ఏదో మనల్ని ఎత్తిని పెట్టేసి బరువు పెట్టేసి వెళ్ళిపోతే అలాగా దేవుడు భయాన్ని పోగొట్ట కాబట్టి అంటే మన దేవుడికి ప్రార్థన చేసి పద్ధతి కూడా తెలుసుకోవాలి భయాన్ని అధికం చేస్తే దేవుడు ఎలా అవుతాడు భయాన్ని పోగొడితే దేవుడు ఇప్పుడు మా గురువు గారు అంటారు ఏమిటి మీ గురువు గారు ఏమిటా ఎలాగ మీకు గురువు అంటే మాకు జాతకం చూస్తాడు జాతకం చూస్తే గురువు ఎలా అవుతుంది జాతకం చూస్తే భయాన్ని పెడుతున్నాడు కదా మీకు భయాన్ని పెట్టాడా లేదా ఎప్పుడు భయమే మొదటి ఫస్ట్ ఇయరు భయం సెకండ్ ఇయర్ భయం థర్డ్ ఇయర్ భయం టెన్త్ ఇయర్ భయం 15th ఇయర్ భయం 20th ఇయర్త్ ఇయర్ భయం ఇంకా గురువు వెళ్ళకండి ఎప్పటికైనా ఎప్పటికైనా ఓ రోజుకైనా ప్రణత భయ విహం తృని ఉండాలా కలదా ఆపద మొక్కుల వాడు వడ్డీ కాసులు వాడు ఎప్పుడు భయపడుతూనే దండం పెడితే ఇంకెప్పటికీ భయం పోయేది ఆపద మొక్కుల వాడు బాగానే ఉంది వడ్డీ కాసులవాడు బాగులేదు ఇప్పుడు ఈ వడ్డీ యొక్క నీరు పట్టుకొస్తాం భయం భయం ఉండకూడదు ఎందుకంటే వేదాంతంలో అభయము లక్ష్యం రణత భయ విహంతు ఆ పరమాత్మకు మీరు నమస్కారం చేస్తే హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుడికి అభేదగర్భ నమస్కారం చేస్తే ఆ నమస్కారం చేసిన కారణంగా అహం శివోహం అని మీరు అనుకుని చూడండి మీరు ధ్యానంలో కూర్చొని శివోహం ఇక్కడ భూమధ్యంలో దర్శిస్తూ సకల సంకల్పములను విడిచిపెట్టి శివోహం శివోహం అని అనుకుని చూడండి ఓ ఐదు నిమిషాలు ధ్యానం చేసి ధ్యానం నుంచి బయటకు వచ్చాక మీకు ఎలా అనిపిస్తుంది ఎంత ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారు ఎంత ఫ్రీడమ్ ఫీల్ అవుతారు తాత్కాలికంగానైనా అంత పవర్ దానికి ఉంటుంది భయం అన్నది పోతుంది అలా భయపడుతూ కూర్చోవటం వల్ల ఉపయోగమై ఉండదు అభయం మోక్షానికి అభయం అని వేరే పేరు ప్రణత భయ విహంతు ఆ బ్రహ్మణము నపంసకలింగం అంచేత విహంతు నపంసకలింగం కర్తృ అన్నట్టుగా సో నమస్కరించి యొక్క భయమును పోగొట్టు ఎవరి భయమును పోగొడుతుంది వివిధ విషయ ధర్మగ్రాహి ముగ్ధేక్షణానం ఈ జనులు అనేకములైన విషయాలను చూస్తూ ఉంటారు శబ్దస్పర్శ రూపరస గంధములు విషయములు వాటిని చూస్తూ ఉంటారు చూసి తెలుసుకుంటూ ఉంటారు తెలుసుకుని వాటి చేత పొందుతారు ముగ్ధ అంటే వ్యామోహమును పొందిన చూపుగలవారు ముగ్ధం విపర్యస్తం వివేక ీక్షణం చేశాం సో అదైతే మీరు ఏదైనా శబ్దాన్ని రూపాన్ని అన్ని చూ చూస్తూ ఉంటారు జగత్తుని చూస్తున్నాడు అంటే శబ్దస్పర్శ రూపరస గ్రంథములను తెలుసుకుంటున్నాడు అని అర్థం మీరు జగత్తునేమి చూడరు శబ్దస్పర్శ రూపరస గ్రంథాలనే చూస్తారు చూసి మీరు చూసిన దానికి మనస్సు ఇచ్చేటువంటి ఇంటర్ప్రటేషన్ అది జగత్ మీరు రూపాన్ని చూస్తారు ఇప్పుడు మీరు ఫ్లవర్ చూశాను ఉంటారు మీరు ఫ్లవర్ చూడరు మీరు ఫ్లవర్ యొక్క షేప్ను చూస్తారు షేప్ ఈజ్ నాట్ ఫ్లవర్ ఫ్లవర్ యొక్క ఒకనొక ఆస్పెక్ట్ షేప్ ఫ్లవర్ అంటే షేపేనా దానికి గంధం ఉండదా గంధం ఉంటుందిగా కాబట్టి మీరు చూశాను ఫ్లవర్ను చూశానని ఎలా అంటారు ఫ్లవర్లో గంధాన్ని మీరు చూడలేదు కదా కంటితోటి చూడలేదు కదా కంటితోటి ఏం చూశారు షేప్ను చూశారు కాబట్టి యూ హ్యావ్ టు టెల్ ఐ హ్యావ్ సీన్ ది షేప్ ఆఫ్ ది ఫ్లవర్ అని చెప్పాలి అంతేగాని ఐ హ్యావ్ సీన్ ది ఫ్లవర్ అనకూడదు ఐ హ్యావ్ సీన్ ది షేప్ ఫలాన షేప్ చూశాను కన్ను ఎప్పుడూ కూడా షేప్ను చూస్తుంది కన్ను ఘటాలని ఫ్లవర్స్ని కుద్యాలని చూడదు షేప్స్ని చూస్తుంది మరి ఈ ఘటము ఈ ఫ్లవర్ ఇవెక్కడి నుంచి వచ్చాయంటే మీరు చూసిన షేప్కి మనస్సు ఇచ్చిన అరూపమే ఫ్లవర్ ఇప్పుడు గంధాన్ని చూశారనుకోండి కళ్ళు మూసుకుని మీ ముక్కు మీటిలా కళ్ళు మూసుకుని ఉండగా ఒక ఫ్లవర్ మీ ముక్కుకు పెట్టాననుకోండి పెడితే ఇది మల్లె పువ్వు అని మీరు చెప్తారు చూడండి ఈ మల్లె ఎక్కడి నుంచి వచ్చింది ఆ మల్లె బయట ఉన్నదా బయట గంధం అయితే ఆ గంధానికి మీ మనస్సు పెట్టిన పేరు కాదు మళ్ళీ మనస్సు యొక్క ఆరోపము కాదు మనస్సు యొక్క ఆరోపం బయట ఏముంది వాట్ ఎవర్ ఈజ్ ఇట్ ఈజ్ ఏముందో అది ఉంది ఏదిందో అది ఉందండి కానీ దానిని ఆ గంధ లక్షణాన్ని బట్టి ఆ గంధానికి మనస్సు ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ జాస్మిన్ కాబట్టి మీరు జగత్తుని నామరూపాల్లో మీరు నామాలన్నీ చూడరు నామాలన్నీ ఇంటర్ప్రిటేషనే మైండ్ యొక్క ఇంటర్ప్రిటేషనే మీరు శబ్దస్పర్శ రూపదశ గ్రంథములను మాత్రమే తెలుసుకుంటూ ఉంటారు పర్సెప్షన్ అంటే అయితే తెలుసుకుంటారు కాబట్టి వివిధ విషయాలు వీటిని తెలుసుకున్నప్పుడు ధర్మగ్రాహి అంటే తెలుసుకోవటం తెలుసుకునే సందర్భంలో ఆకర్షణ ఆకర్షింపబడతారు ముగ్ధ ఆకర్షణతో మోహము మోహము అంటే ఒకటి ఆకర్షణ సో అంటే ఈ రూపము చాలా గొప్పది రూపం గొప్పది కాదు ఆత్మ గొప్పది ఈ గంధము ప్రియమైనది గంధం ప్రియమైనది కాదు ఆత్మ ప్రియమైనది అది సంగతి కానీ మనం వ్యామోహాన్ని చెందుతాం ఈ గంధము చాలా మంచిది ప్రియమైనది ఇది నాకు కావాలి అని దాని చేత ఆకర్షింపబడతాం సో ఈ విధంగా ఈ పెర్సెప్షన్ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మనం దర్శిస్తూ ఉండేటువంటి శబ్దస్పర్శ రూపరస గంధముల ఎందు యథార్థత్వాన్ని అనేకత్వాన్ని ఆరోపించి దాని ఎందు ప్రియ అప్రియములను ఆరోపించి ప్రియమైతే నాకు దొరుకుతుందో దొరకదో అని భయపడతాడు అప్రియమైతే ఇది వచ్చి నా నెట్టిమే పడుతుందేమో అని భయపడతాడు ఈ విధంగా ప్రియ అప్రియముల మధ్యలో కొట్టుమిట్టులాడుతూ భయపడుతూ ఉంటాను ఆలా భయపడుతూ ఉన్నవాళ్ళు కనుక ఆత్మస్వరూపంగా ఉండే ఆ పరమేశ్వరునికి నమస్కారం చేయగలిగితే వారి భయమును ఆ పరమాత్మ పోగొట్టును ఆ పరమాత్మ ఎట్టుదో తెలుసిన అజమపి జనియోగం అది పుట్టుక లేనిది అయినా పుట్టుకతోటి సంబంధాన్ని పొంది ఉన్నది పుట్టుక లేనిది గలదిగా తెలుసు తెలియబడుతూ ఉన్నది ఎందువల్ల అంటే మనకి శ్లోకం ఉంది అజోపిసన్ అవ్యయాత్మ భూతానామ ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా నాలుగో అధ్యాయంలో శ్లోకం నాలుగో శ్లోకం అనుకుంటారు సో ఆ మొత్తం శ్లోకం పాయింట్ కాదు దాంట్లో ఒకటే వాక్యం అజోపిసన్ సంభవామి పుట్టుక లేని వాడని అయినా పుట్టుతున్నాను అదేమండి ఇంత విడ్డూరంగా మాట్లాడుతున్నారు పారాడాక్సికల్ స్టేట్మెంట్ పుట్టుకలేని వాడనే అయినా పుట్టుచున్నాను అంటే ఏమన్నమాటది దాని పేరే ఆత్మ మాయయా నా మాయాశక్తి చేత పుట్టుకలేని వాడనే అయినా మాట అజమపి పుట్టుకలేనిదే అయినా పరబ్రహ్మ ఐశ్వర్య యోగాత్ ఐశ్వర్య అంటే ఈశ్వరుని యొక్క శక్తి ఆ తోటి సంబంధము వలన అంటే ఉపాధి సంబంధం వలన మాయాశక్తి అనే ఉపాధి యొక్క సంబంధం వలన పుట్టినట్టుగా తెలియబడుతున్నాడు ఇప్పుడు ఎవరు ఇప్పుడు దేవుడికి చూడొచ్చు ఎవరికి వారు చూసుకోవచ్చు ఈశ్వరుడంటే దేహం కాదుగా ఒక దేహం కాదుగా అలాగే జీవుడంటే కూడా దేహం కాదుకా దేహం అయితే పూర్వజన్మ ఎక్కడి నుంచి వస్తుంది జీవుడికి పూర్వజన్మ ఉందంటే అర్థం ఏంటి ఈ దేహం కాదనమాట ఉత్తర జన్మ ఉంటుంది అంటే అర్థం ఏమిటి ఈ దేహం కాదనమాట ఈ దేహం ఇక్కడే వచ్చింది ఇక్కడే పోతుంది కాబట్టి వీడి దేహం కాదు వీడి దేహం కా వీడి దేహమే అయితే మతమే లేదు వీడి దేహం కాదు కాబట్టి మతం అనేది ఒకటి వచ్చింది వీడు దేహం కాదు వీడి దేహం కాకపోతే మరి ఈ పుట్టడం ఎక్కడి నుంచి వచ్చింది ఈ జని యోగం జని అంటే పుట్టుక పుట్టుకతోటి సంబంధం అంటే నేను పుట్టాను ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అజ్ఞానం చేత వచ్చింది మరి దేవుడికి కూడా అజ్ఞానమేనా అజ్ఞానం కాదు మాయాశక్తి అని జీవుడికి అజ్ఞానము దేవుడికి మాయాశక్తి అయితే ఒక చోట అన్నారు మనం నువ్వేమో దేవుడు జీవుడు ఒక్కడే అంటావు కదా అయితే మరి అజ్ఞానము దేవుడికి ఉందంటావా అంటే అహం ఉంది దేవుడికి కూడా నేను సృష్టి చేస్తున్నాను అంటే అజ్ఞానంలో పడిపోతానండి హిరణ్య గర్భుడు ప్రథమ జీవుడై కూర్చున్నాడు ఎందువల్ల మాయాశక్తి సంబంధం చేత హిరణ్య గర్భుడు ప్రథమ జీవుడు ఆయన భయపడ్డాడు ఆయనకి భయం ఉండేది అలాగే అరతి కూడా ఉండేది అంటే జీవుడు కదా మరి అయితే జీవుడు కూడా మాయాశక్తి వల్ల భయపడుతున్నాడా కాబట్టి ఈశ్వరుడికి ఈశ్వరుడి దగ్గర ఉన్న లక్షణాలన్నీ జీవుడికి పెట్టేయచ్చు జీవుడి దగ్గర లక్షణాలన్నీ ఈశ్వరుడికి పెట్టేయొచ్చు ఒక్క మాయాశక్తి అవిద్య మాత్రం అలా సపరేట్గా అట్టపెడతారు కొంతసేపు అలా అట్టపెడతారు ఆ తర్వాత అవి కూడా కలిపేసి జీవుడే దేవుడు దేవుడే జీవుడు కాబట్టి ఐశ్వర్య యోగా ఈశ్వరుని యొక్క మాయాశక్తి అనే ఉపాధి యొక్క సంబంధము వలన సంబంధమును కలిగి ఉన్నాడు ఇది మనకి అధ్యాత్మంలో కూడా అన్వయించి తేలికగా చెప్పవచ్చు ఎలాగంటే నేను పుట్టాను అన్నది ఎప్పుడు పుట్టుతుందంటే తోడి సంబంధము వలన మాత్రమే గురుకు ఎటువంటి సంబంధము అహం సంబంధం మమా కాదు మమా సంబంధం అయితే నా దేహము పుట్టినది అనాలి నేను పుట్టాను అనకూడదు కానీ వీడు నేను పుట్టాను అంటాడు కొన్ని నా దేహము పుట్టినది కూడా కొంత వినడానికైనా శోభగా ఉంటుంది నేను పుట్టాను అంటే దేహము బిట్టింది అంటే నేను బిట్టాను ఇంకా మరి స్వర్గానికి ఎవరు వెళ్తారు నరకానికి ఎవరు వెళ్తారు పుణ్యపాపాలకి ఫలం ఎవడనుభవిస్తాడు వీటి దేహమైతే దేహం భస్మం అయిపోయింది కానీ చార్వాక మతంలో చేరినట్టయింది భస్మీభూత దేహస్య పునరాగమనం కుటార్ నాడు కాబట్టి నేను పుట్టాను అంటే చార్వాకం అయిపోతుంది కనీసం మీరు చార్వాకం నుంచి అనుకుంటే నేను పుట్టాను అనకూడదు నా దేహము పుట్టినది అంటూ ఉంటే కనీసం చర్వాకం నుంచి రక్షింపబడతాయి అయితే చర్వాకంలో పడిపోతారు ఆధునిక ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళలో చర్వాకుడు ఒకడు ఉన్నాడు టీవీ నైన్లో ఉంటాడు పేరు గోబినేని బాబు దట్ ఈజ్ హిస్ నేమ్ హీజ్ ఏ చార్వాక అంటే హేతువాది ఈశ్వరుణ్ణి నమ్మ అంగీకరించడు ఆత్మస్వరూపాన్ని కూడా అంగీకరించు హేతువాళ్ళు అతను నేను పుట్టాను అంటే తప్పు లేదు ఎందుకంటే అతను సిద్ధాంతం అట్టి మనం అలా అనడానికి హక్కు లేదు మనమేమో ఆత్మస్వరూపాన్ని స్వీకరిస్తాము పూర్వజన్మ ఉత్తర జన్మ కూడా అంటాము కాబట్టి ఇంక నేను పుట్టాను అనే మాటే కుట్ట సంబంధం లేకుండగా నేను పుట్టాను అనే మాట పోస కానీ దేహంతో సంబంధం వల్ల అది కుదురుతుంది దేహంతో సంబంధమే అవిద్య ఈశ్వరుని సందర్భంలో ఆ దేహం స్థానంలో అవిద్య స్థానంలో మాయాశక్తిని పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ గతి గతి మత ఈశ్వరుని యొక్క స్వరూపంలో గమనం ఉండదు కానీ మళ్ళీ అదే మాయాశక్తి వలన గమనము గలదిగా తెలియబడుతూ అనేకం ఏ ఏకం అనేకం ప్రాపచ ఈశ్వరుడు ఏకం అద్వితీయుడు కానీ ఆ మాయాశక్తి యొక్క సంబంధం చేత అనేకము అనేకత్వాన్ని పొందినట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు దీపం ఉన్నది ఆ ప్రాజెక్టర్ లైట్ ప్రకాశం ఉంటుంది అది ఏకమా అనేకమా ఏకము కానీ ఆ ఫిల్మ్ యొక్క సంబంధం చేత అనేకంగా భాషిస్తుంది ఆ దీపము గతి మొత్తా గతి లేనిదా గతి లే గతి అంటే గమనం చలనము లేనిది కానీ ఈ ఫిలిం తిరుగుతూ ఉంటుంది ఫిలిం బొర్రమ తిరుగుతూ ఉంటుంది ఈ ఫిల్మ్ యొక్క సంబంధం చేత చలనము గలాది వలే భాషిస్తుంది ఏమండి తర్వాత ఆ ప్రకాశముకు పుట్టుక నాశము లేదు కానీ ఈ ఫిల్మ్ యొక్క సంబంధం వచ్చినప్పుడు పుట్టిందని అంటే బిగినైందని సినిమా బిగినైంది అంటే లైట్ బిగినైనట్టు ఆ ఫిలిం యొక్క సంబంధం పూర్తయిపోయిన వెంటనే పూర్తి అంతమైందని ఆది అంతము దాని ఎందు ఆరోపించబడతాయి అంతే ఆ ఫిలిం పేరే మాయా జీవన సందర్భంలో దానికే అవిద్య అని పేరు కాబట్టి అటువంటి ఆ పరబ్రహ్మతత్వము సెరడాక్సెస్ అన్నిటికీ కూడా అదే అధిష్టానం పుట్టుక లేనిది పుట్టినది చలనము లేనిది చలించినది అద్వయము అనేకముగా తెలియబడుచున్నది అటువంటి ఆ పరబ్రహ్మను జగద్రూపంగా ప్రకటమైన పరబ్రహ్మను చూసి జనులు వ్యామోహపడుతూ ఉంటారు వాళ్ళు కనుక ఆ పరబ్రహ్మకు ఆత్మరూపంగా నమస్కారం చేయటం అభ్యాసం చేసినట్లయితే ఆ వ్యామోహం తొలగి వాళ్ళు ఆ సంసార భయం నుంచి విముక్తులై కృతార్థులగుదురు అటువంటి పరమాత్మకు నేనెప్పుడూ నమస్కరిస్తూనే ఉంటాను అజమపి జోగం ప్రాపదై కలిపి చెప్పచ్చు అజమపి జనియోగం ప్రాపదైశ్వయోగా అగతి గతిమ ప్రాపదేకం హియనే అక్కడ హీకి ప్రసిద్ధైన అర్థం ఇట్ ఈజ్ సో వెల్ నోన్ సో వెల్ నోన్ దట్ బర్త్లస్ హ్యాస్ టేకెన్ బర్త్ ఇూటబుల్ సీమ్స్ టు అండర్ గో మ్యూటేషన్స్ అలా వన్ విథౌట్ ది సెకండ్ అపియర్స్ యాజ్ యాజ్ టు మెనీ ఈ సో వెల్ నోన్ ఇన్ వేదాంత ఇట్ ఈస్ సో వెల్ నోన్ హీ అంటే అర్థం అది హీ ప్రసిద్ధౌ వివిధ విషయ ధర్మగ్రాహి ముగ్ధే క్షణాన్ని విషయ ధర్మగ్రాహి విషయముల యొక్క ధర్మములను తెలుసుకుంటారు విషయములు అంటే శబ్దాదులు వాటి యొక్క ధర్మములు సౌందర్యం ఇప్పుడు ఈ శబ్దం ఉందనుకోండి ఈ శబ్దము సొంపైనది విన సొంపైనది ఈ శబ్దము వినుటకు అకినది కాబట్టిప్పుడేం చేయాలి ఈ సొంపైన శబ్దం కావాలి కఠినమైన శబ్దం వద్దు అని వీడు ఫిక్స్ అయి కూర్చుంటాడు ఇప్పుడు వీడు భయానికి మొత్తం రంగము సిద్ధమైనది ఎందుకని వీడికి సొంపైన శబ్దం కావాలనుకుంటాడు అది రాదు ఒకవేళ ఎంతసేపు ఉంటుందో తెలియదు కఠినమైన శబ్దం రాకూడదు అనుకుంటాడు వచ్చి పడుతుందేమో భయం అది ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదు సో ఈ విధంగా అనుకూలము ప్రతికూలము అని మీరు ఫిక్స్ చేసి పెట్టుకుంటే అనుకూలం రాదేమో వచ్చి వెళ్ళిపోతుందేమో ప్రతికూలం వచ్చేస్తుందేమో వచ్చి వెళ్ళిపోకుండా మనతోటే ఉండిపోతుందేమో అని నాలుగు రకాలుగా వీడికి భయం అలా క్రియేట్ అయిపోతుందో ఉంటుంది కాబట్టి సమత్వంలో ఉన్నవాడికి ఇదంతా మిథ్యాన్ని తెలుసుకుని సమత్వంలో ఉన్నవాడికి భయము ఉండదు ఇది ఎలాగంటే టీవీ వచ్చింది మొట్టమొదటిసారిగా టీవీ వచ్చింది ఫస్ట్ టైం టీవీ కొంచెం ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఫార్టీస్లోనే వచ్చింది జర్మనీలో నైన్టీన్ ఫార్టీస్లోనే సెకండ్ వరల్డ్ వార్లో నర్జీస్ టీవీలో చూపిస్తూ ఉండేవారు యుద్ధ దృశ్యాలు అని హిస్టరీ చెప్తుంది మన ఇండియా వచ్చేప్పటికీ ఆదర్యం అయింది నైన్టీన్ సెవెంటీస్లో వచ్చింది టీవీ సెవెంటీస్లోనే ఎయిటీస్లోనూ వచ్చింది ఎయిటీస్లో వచ్చింది గవర్నమెంటే తీసుకురావాలి టీవీని ప్రైవేట్ వాళ్ళు పెట్టకూడదు గవర్నమెంటే పెట్టాలి టీవీ దాన్ని నెహ్రూబియన్ సోషలిజం బేస్ గవర్నమెంట్ టీవీనే ప్రసారం ఇంకా ప్రభుత్వం వాళ్ళు తప్ప ప్రైవేట్ ఛానల్స్ ఎలా చేయరు ఇందిరాగాంధీ గారు చాలా కాలం ఎలా చేయలేరు ఆ దూరదర్శన్లను ఒకటి పెట్టారు ఒక్కటే ఛానల్ అది దూరదర్శన్ ఏమంటే బ్లాక్ అండ్ వైట్ అదే మీరు ఈసీఏఎల్ వాడి టీవీయే కొనుక్కోవాలి ఇంకెవరి టీవీ మీరు కొనుక్కోవడానికి వీళ్ళు ఈసీఏ ఆ టీవీ సరిగ్గా ఉండదు పెట్టదు అదే కొనుక్కోవాలి ఆ క్రమక్రమంగా వీళ్ళు ఇక్కడ ప్రైవేట్ ఎంటర్ప్రన్యూవర్స్ని మెచ్చుకోవాలి వాళ్ళు గవర్నమెంట్ పెట్టే ఆప్స్టికల్స్ అన్నింటిని దాటుకుని మొత్తానికి మెటీరియల్ తీసుకొచ్చేవారు ఏవో లంచాలు పెట్టి ఇది పెట్టేది ఆ టీవీ కొనుక్కొస్తారా అదే ఆన్ చేస్తే ఏదో కనపడేది బొమ్మ ఇప్పుడు ఈ బొమ్మ ఇది బాగా ఉందా లేదా అంటే మీరు ఏదో ఒక స్టాండర్డ్ ఉండాలి కంపేరింగ్ స్టాండర్డ్ ఉండాలి అప్పుడు ఆ మొత్తం బస్తీలో ఇంకొకటి దగ్గర ఉండేటివి అందరి దగ్గర ఉండదు ఎవరి దగ్గర కొద్దిమంది దగ్గర ఉంటుంది దగ్గరికి వెళ్ళి కాబట్టి మీ బొమ్మ ఒకసారి చూస్తాను ఎందుకు అంటే మా బొమ్మ సరిగ్గా వస్తుందో లేదో చెందకపోవడమో అని కదా చూడండి అంటే శబ్దాదులు ఎందు మీరు సౌందర్యాది ధర్మాలను ఆరోపించుకుని వాటి చేత వ్యామోహంలో పడిపోతే విషయ ధర్మ ముగ్ధ అప్పుడు భయము నిర్మాణం అవుతుంది అయ్యో మనం ఇంత డబ్బు పోసుకున్నాం ఈ టీవీని ఇదేదో పెద్ద దూడ ఇంత పెద్ద టీవీ మోసుకొచ్చాం కష్టపడి తీరా చేస్తే ఈ బొమ్మ సరిగ్గా ఉందో లేదో అని భయం సో విషయ ధర్మములను గ్రహించే సమయంలో వాటి ఆకర్షణలో పడ్డట్లయితే ఇప్పుడు భయంలో ఇప్పుడు బంగారపు ఆభరణాన్ని కొన్ని తెచ్చారనుకోండి ఇది కల్తీయేమో ఇది కుమార్ నేను డబ్బు పోసి కొన్నాను కల్తీయేమో అని అలా అది గుర్తు వచ్చినప్పుడు అలా భయం వేస్తుంది నిన్న పాఠంలో నేను ఏమని చెప్పానంటే ఈ బంగారంలో ఇరిడియం కల్తీ చేసేస్తున్నారు ఇరిడియం ఈజ్ అ రేడియో యాక్టివ్ మెటల్ అది మీరు పెట్టుకుంటే మీకు రక్త ప్రసారాల్లో రేడియో యాక్టివిటీని పెట్టుకున్నట్టు ఉంటుంది ఒక చిన్న సైజు ఎక్స్రే మెషిన్ మెళ్ళో వేసుకున్నట్టు ఉంటుంది అది రక్తంలో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ మీద ఎప్పుడూ అలాగే ప్రసరిస్తూ ఉంటే వీరికి అది లుకెనీయా వచ్చే అవకాశం ఉన్నదని టీవీలో చదివా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ కూడా చదివా కాబట్టి ఎప్పుడైనా ఆభరణం అనేది ఉంటే ఏదైనా ఒకటో ఎంతోసరి వాళ్ళ మెళ్ళో చిన్న చిన్నగా ఉండాలి తప్ప వీడికే ఎంత విశాలమైనటువంటి రికార్డ్స్లో ఎట్టుకోవటం పద్ధతి కాదు అది అది మళ్ళీ ఈవేళ రిపీట్ చేశా కాబట్టి ఆ ఈ విషయ ధర్మముల యొక్క మోహములో పడిపోకూడదు ఇది ఈ రూపం ఈ వస్తువు సుందరంగా ఉంది ఇది సుందరంగా లేదు అంటూ ఆ రకమైనటువంటి వ్యామోహములు పడిపోకూడదు అలా పడిపోకుండా మనల్ని కాపాడవలసినది ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుడు మాత్రమే ప్రణత భయ విహంతృ బ్రహ్మయత్తన్నతోస్మి ప్రజ్ఞావైశాఖ వేధ క్షుభజలనిధే వేదనాంస్థం భూత్యాల మ్య విర జననగ్రాహోరే సముద్రే ఆరుణ్యాదు అమృతమిదం అమరైర్ దుర్లభం భూతహేతో పూజ్యాపూజ్యం పరమగురుమము పాదపాతైర్నతోస్ పంచశ్లోకం एवं जय पूर्णश्चा दवश्लोकानं ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्यैव पूर्णमादाय ततो मे वाव शिष्यते शान्तिः शान्तिः शान्तिः श्रीं ॐ श्री गुरुभ्यो नमः ओम